భవత్పాదశంకరం లోకశంకరంసి వేదాయువేదే జోిలం జగత్ జన్మేతమహం విద్యా తీర్థమహేశ్వరం విజ్ఞానమయేణ స్వక్ విక్రీయతే మాయ్రామణం అశ్వాకమైన పాళేమోనుకున్న పదశ విజ్ఞానమయేణ ఈశ వియతే నేను గమనించింది ఏమంటే ఈ సంస్ ఈ పంచదశకి సంస్కృతంలో వ్యాఖ్యానము గలదు ఒక్కటే ఉంది వ్యాఖ్యానం నాకు తెలిసి ఇంకేమైనా ఉన్నాయో మనకి తెలియకుండా ఇంకా ఉండొచ్చు అది రామకృష్ణ కవి రచించిన వ్యాఖ్యానం ఆయన ఏమి చెప్పడు ఊటే ఆయన ఈ శ్లోకానికి ఆయన వ్యాఖ్యానం ఎవరో తెలిసినా విజ్ఞానం అది అంటే అర్థమైతే ఈ శ్లోకం విజ్ఞానం అయ్యాన అంటే అక్కడ ఇంకా ఆయన ఏం చెప్పడు మరి ఆయన వ్యాఖ్యానం రాసినందుకు మనకు కొంత సపోర్ట్ చేయాలి కదా కాబట్టి అలా కూడా ఉంటే వ్యాఖ్యానాలు దాని అభిప్రాయం ఏమిటంటే ఆయనక శ్లోకం చాలా సరళంగా కనపడింది దాంట్లో చెప్పాల్సింది ఏమీ లేదు అని అభిప్రాయం మనం దాన్ని హ్యాండిల్ చేయాల్సింది విక్రీయతే మాయయా మనం హి గీ వచనము ఒక గీతాశ్లోకానికి వివరణ పంచదశీ కారుడు అలా చేస్తూ ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఉపనిషత్తులలోను గీతలను ఉండే వచనములను పికప్ చేసి దాన్ని శ్లోకంలో వ్యాఖ్యానం చేస్తాడు ఆ టాపిక్ లో దాన్ని ప్రవేశపెడతాడు అంటే ఓ రకంగా తను చెప్తున్న విషయాన్ని సమర్పించడానికి కొటేషన్ కింద ఇచ్చుకుంటాడు అనమాట ఆ కొటేషన్ ఇచ్చే పద్ధతి విలక్షణంగా ఉంది సో గీతలో ఏం చెప్పారంటే చాలా చిత్రమైన శ్లోకం పద్దెనిమిదిలో విషయంలో వస్తూ ఉంటే ఈశ్వరం తిష్టతి మాయయా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అధ్యాత్మవిద్యని అధ్యాత్మవిద్యగా స్వీకరించడం మన వాళ్ళు మానేశారు అందుకోసం నేను నాది లోన్ వాయిస్ ఇది అధ్యాత్మవిద్య ఇది అధిదైవము అధిభూతములకు చెందిన విద్య కాదు అధిభూత అధిదైవముల ప్రసక్తి ఉంటుంది తప్ప ఫోకస్ అధ్యాత్మము అంటే అధ్యాత్మ విద్యలో ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు ఆలయంలో ఉంటాడు ఈశ్వరుడు బయట ఉన్నాడు మనం చూసాం కదా జీవా ఈశా అన్నది రెండు కూడా ఆ ఉపాధిని బట్టి అని లోపల ఉన్న ఈశ్వరుణ్ణే బయట లోపల ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణే తెలుసుకోలేక బయట ఉన్నట్టుగా బాధలు చేసి మనిషి ఆరాధిస్తూ ఉంటాడు అని కూడా మనం చూసాం ఈ వివరాలన్నీ విస్తారంగా చూసిన మాట ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు హృదయంలో ఉంటాడు కురుద్దేశే హృదయ స్థానంలో ఉంటాడు హృదయము గుండెకాయ మనిషి యొక్క భావనను ఫీలింగ్స్ అంటారు ప్రేమ అనురాగము కరుణ దయ మొదలైన లక్షణములు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి హృదయ స్థానంలో ఉంటాయి ఇప్పుడు లాజిక్ అండ్ లవ్ అంటూ ఉన్నాయి లాజిక్ అంటే ఇక్కడ హెడ్ లవ్ అంటే మనిషి జీవితంలో ఆరంభంలో లాజిక్ గా జీవిస్తారు లాజికల్ గా జీవిస్తారు జీవించి చాలా కష్టాలు అనుకూలిస్తాయి ఇతరులను కష్టపడతాడు తాను కష్టపడతాడు లాజిక్ చాలా ఉంటుంది తర్వాత లాజిక్ స్థానంలో లవ్ నేర్చుకుని ఇతరులను సుఖపెట్టి తాను సుఖపడతాడు ఒకవేళ లాజిక్ స్థానంలో లవ్ నేర్చుకోలేకపోయాడు అనుకోండి వాడు బతుకల్లాగే అంతమవుతుంది ఒక మూర్ఖుడుగా కర్కోణకుడుగా కర్కశ స్వభావం గలవాడుగా అంతమవుతుంది ఎప్పుడు కూడా ప్రతిదానికి లాజిక్ పెట్టకూడదు లాజిక్ కంటే నేను ఒక విషయము ఏ దృష్టితో చూస్తున్నానో అదే సత్యము అదే కదా లాజిక్ అంటారు దానికి భిన్నమైన దృష్టి కోణమును త్రోసిపుచ్చుట అది లాజిక్ లవ్ ఎలా ఉంటుంది సరే మనం ఎలా అనుకుంటున్నాము అవతల వ్యక్తి ఎలా అనుకుంటు ఎలా అనుకుంటున్నారు అని తెలుసుకుని మన అభిప్రాయానికి ఇతరుల అభిప్రాయానికి భేదం ఉన్నప్పుడు మన అభిప్రాయాన్ని ప్రక్కన మనం ప్రేమించే ఇతరుల వ్యక్తి యొక్క అభిప్రాయాన్నే మనం గౌరవించుతా దీన్ని ప్రేమ అంటే ప్రేమకు తర్కానికే ఎంత తేడా ఉందో తర్కము కొయ్యడానికి ఉపయోగపడుతుంది అలా పోసుకుంటూ పోవడం ప్రేమ అందరినీ కలుపుకుపోవడానికి లాజిక్ అండ్ లవ్ కాబట్టి లవ్ హృదయ స్థానంలో ఉంటుంది లాజిక్ హెడ్ లో ఉంటుంది ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు హెడ్లో ఉంటాడా హృదయంలో ఉంటాడా హృదయంలో ఉంటాడు మీరు గమనించడో లేదో అద్వైత వేదాంత శాస్త్రంలో కూడా రెండు పక్షాలు ఉన్నాయి ఆత్మసాక్షాత్కారము అనగా ఈశ్వర సాక్షాత్కారమే అది అది శబ్దము ద్వారా శబ్ద ప్రమాణం వల్ల జరుగుతుందా లేదా హృదయంలో విడివి జరుగుతుందా హృదయ స్థానంలో వాడి స్వరూపంలో జరుగుతుందా ప్రమాణము యొక్క సంబంధం లేకుండా అని ఒక చర్చ కలదు ఈ చర్చలో శబ్ద ప్రమాణము వల్ల మాత్రమే జ్ఞానము కలుగును ఆత్మసాక్షాత్కారము శబ్ద ప్రమాణము వల్ల మాత్రమే కలుగును అని ఒక పక్షం కలదు మీరు వినుంటారు పక్షాన్ని గురించి ఈ పక్షానికి వివరణ పక్షము అంటే అంటే వివరణాచార్యులు ఆచార్యులు ఆయన అసలు ఉంది యన వివరణము అనే ఒక గ్రంథాన్ని రచించారు అంటే ఆయనకి వివరణాచార్యులు అని పేరు వచ్చింది ఈ వివరణము అంటే దేనికో ఒకదానికి ఎక్స్ప్లెనేషను దేని వివరణము పంచపాదిక అనే గ్రంథమునకు వివరణం పంచపాదిక అంటే ఏంటి శంకర భగవత్పాదును రాసిన బ్రహ్మ సూత్ర భాష్యానికి ఆయన శిష్యుడు పద్మపాదాచార్యులు ఒక గ్రంథ ఒక వ్యాఖ్యానం రాశాడు బ్రహ్మసూత్ర భాష్యా శంకరు రాసినదారి అంటే శంకరులు సమకాలీనుడు శంకరులు సాక్షాత్ శిష్యుడు పద్మ పాదాచార్యుడు ఆయన నలుగురు శిష్యుల్లో ఒకడు అంటే శంకరాచార్యులతో చర్చ చేసి ఆయన భాష్యానికి వ్యాఖ్యానం రాసాయడని మనం అనుకోవడానికి అవకాశం గలదు అంతటి విలువైన వ్యాఖ్యానం అది బ్రహ్మసూత్రాలలో నాలుగు అధ్యాయాలు ఒక్కో అధ్యాయానికి నాలుగు పాదాలు నాలుగు నాలుగు పదహారు పాదాలు ఉంటాయి దాంట్లో ఐదు పాదాలే మనకి లభ్యమవుతున్నాయి మిగతా పదకొండు పాదాలు దొరకవు మేకలు తినేసి అయితే ఆయన పూజ్య పత్రాల మీద రాసి పెట్టుకుంటే మేకలు తినేసి ఐట కొన్ని కొన్ని పత్రాలు మేకకేముంది దానికి ఏదో ఆకు తింటూ ఉంటుంది తినేస్తే ఆయన గమ్ముని చేరుకుని లాక్కున్నాడు మేక లాగింది ఈయన లాగాడు దీనికి ఐదు పాదాలు దొరికాయి మిగతా పదకొండు పాదాలు పోయాయి కాబట్టి ఆ పుస్తకానికి పంచపాదిక అని పేరు ఐదు పాదములు గలవి అంచేతనే మీకు ప్రథమాధ్యాయం నాలుగు పాదాలు ద్వితీయాధ్యాయం ప్రథమ పాదము అంటే ఉంది వ్యాఖ్యానం ఇంకా లేదు ఈ పంచపాదిక పద్మ దానికి వ్యాఖ్యానం వ్రాసిన ఆచార్యుడు వివరణ వివరణాచార్యులు ఈ వివరణాచార్యుల పక్షం ఏమంటే శబ్దమే ప్రమాణము ఆత్మ సాక్షాత్కారము శబ్దము వలన కలుగుతాము శబ్దము అంటే వేద శబ్దం అంటే ఏమిటి ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని బుద్ధికి అప్పజెప్పినట్టు అర్థం శబ్ద జ్ఞానం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ బుద్ధికి అప్పజెప్పి ఇప్పుడు మీకు పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వివరణ పక్షం వాళ్ళే వివరణాచార్య పక్షానికి చెందినవారు అయితే శృంగేరి ఆచార్యులు పెద్ద పండితుల్లో లెక్క వేయదగ్గవారు జయేంద్ర సరస్వతి కూడా చాలా పెద్ద పండితులు అని అంటారు మనకి పరిచయం తక్కువ శృంగేరి వారైతే అందరికీ తెలుసుకున్న విషయం ఇటువంటి మహావిద్వాంసులు అందరూ కూడా వివరణాచార్య పక్షాన్ని ఆశ్రయిస్తారు ఎందుకంటే వాళ్ళకి తమకు ఆత్మ సాక్షాత్కారం కలగడం కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వేదమనే శబ్దము యొక్క ప్రామాణ్యమును నిలబెట్టుకు అది వాళ్ళకి చాలా ముఖ్యం ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిందో మానిందో సాక్షాత్కారం కలిగిందో మానిందో అది కంగారు లేదు కలకపోయినా ప్రమాదం ఏమి లేదు వేద ప్రామాణ్యం నిలబడాలి అనే ధోరణి అది మతపరమైన ధోరణి అలా ఉంటుంది ఆ ధోరణ నుంచి పుట్టిన పక్షం వివరణ పక్షం వాళ్ళు ఏమంటారంటే శబ్దం వల్ల జ్ఞానం కలుగుతుందంటారు శబ్దం వల్ల జ్ఞానం కలుగుతుందంటే ఇక్కడ అంత బుద్ధి ఉందే కలుగుతుంది అదొక పక్షం రెండవ పక్షము భామతి పక్షం భామతి ఒక వ్యాఖ్యానం కలదు బ్రహ్మ రచించిన ఆయన వాచస్పతి మిశ్ర వాచస్పతి మిశ్ర అంటే ఆయన బిహార్ మిశ్రా మిశ్రా పేరుతో బ్రాహ్మణుడు బిహార్లో తక్షిల తక్షశిల కాదు ఏమో నలందక్షశిల పాకిస్తాన్ లో నలంద మొదలైన అత్యంత ప్రాచీన బిహార్ అంటే చాలా అత్యంత ప్రాచీనమైన బీహార్ అంటే శ్రీకృష్ణ భగవానుడు విహరించిన చోట బిహారీ ఆయన బిహారీ కనుక బిహారీ నందకిషోర్ బిహారీ కాబట్టి అది చాలా పవిత్రమైన దేశము ఎందుకంటే కొంత ఎకనామిక్ గా డౌన్ అయింది మళ్ళీ ఇప్పుడు నితీష్ కుమార్ గారు దాన్ని పైకి తీసుకొస్తున్నారు సో కాబట్టి ఆ లో ఉండేవాడు ఎవరు వాచస్పతి మిశ్రుడు అలా గొప్ప విద్వాంసుడు ఆయన బ్రహ్మసూత్రానికి భామతి అనే వ్యాఖ్యానం ఆ పేరు అలా ఉండేవితే అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు ఆయన భార్య పేరు ఆ వ్యాఖ్యానానికి భార్య పేరు పెట్టాడు ఎందుకు భార్య పేరు ఎందుకు పెట్టాడు అంటే ఈయన వ్యాఖ్యానం చదువుకుంటూ వ్యాఖ్యానం రాసుకుంటూ కూర్చుంటే భార్య విసుక్కోకుండగా చికాకు పెట్టకుండా ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఆయనకి భోజనం పెట్టి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి ఆయన్ని కాపాడారు ఆయన నా వ్యాసంగము నా చదువు సంఖ్యలను నువ్వు ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చే కనుక మీ పేరు మీద నేను ఈ వ్యాఖ్యానాన్ని నీకు సమర్పిస్తున్నాను అని భామతి అని పేరు పెట్టాడు ఆ వ్యాఖ్యానాన్ని సో పూర్వం వాళ్ళు అలా ఉండే అస్టు కనుక ఆ భావతీకారుడు ఏమన్నాడంటే శబ్దం వల్ల బుద్ధిలో కలిగే జ్ఞానము సాక్షాత్తు ఆత్మసాక్షాత్కారానికి హేతు కాదవి మీకు హృదయంలో ధ్యానము హృదయ స్థానంలో ఆ నిధిధ్యాసనం వల్ల ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది అంటే వివరణకారుడు ఏమంటాడు శబ్దము అంటే శ్రవణము శృతి కదా శ్రవణం వల్ల మోక్షమని వివరణకారు నిదిధ్యాసనము అంటే మెడిటేషన్ వల్ల మోక్షమని భామతీకారు ఈ రెండు పక్షాల్లో నేను భామతీకారుని పక్షం వైపు మొగ్గు చూపుతూ ఉంటా నా లక్షణం నేను చెప్పాను అంటే నేను ఏదో మహావిద్వాంసులు అని కాదు మొత్తాన్ని నేను కూడా ఏమో కొన్ని పుస్తకాలు తయారు చేయడం ఇదేది అయింది కాబట్టి నా దృష్టి నేనేం వ్యతిరేకం కాదు వివరణకారు కానీ విద్యుధ్యాస పక్షం నాకే నేను దాన్ని ఇష్టపడతా భామతీకారుడు ఆ కాలంలో వచ్చిన రామతీర్థ వివేకానంద రమణ మహర్షి నిసర్గదత్త మహారాజ్ సరైన కూడా ఆధునిక విద్వాంసులు జ్ఞానులందరూ కూడా విధిధ్యాసన పక్షంలోకి వస్తారు వాళ్ళు ఆ ట్రెడిషనల్ ఆర్థడాక్స్ శ్రవణ పక్షంలో పడరు నేను ఈ దారి వాడి కాబట్టి హృదయ స్థానంలో ధ్యానము వలన ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము కలుగు అది తేడా కాబట్టి ఈ రకంగా మీరు స్థూలంగా చూస్తే వివరణ పక్షాన్ని అనుసరించి జ్ఞానం మామతి పక్షాన్ని అనుసరించి జ్ఞానం ఇక్కడ ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడా ఇక్కడున్నాడా హృదయంలో ఉన్నాడు ఈశ్వర సర్వభూతాం హృద్ధే అర్జున ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా భ్రామయన్ హరీశ్వరం నేను నేను ఎంత కథ చెప్పానో చూడండి ఈ సకల ప్రాణులను గిరగిరా తిప్పుతున్నాడు బ్రాహ్మయ్యం అంటే తిరిగి ఇట్లా అంటే తిప్పుతున్నాడనే ఇప్పుడు ఈ వీళ్ళ ఇలాగ దానికి ఏవో నాలుగు కుర్చీలు ఉంటాయి మీరు కుర్చీలో కూర్చుంటే వాడు ఇలా తిప్పుతాడు వాడు తిప్పుతుంటే మీరు తిరుగుతూ ఉంటారు మీరు మీ ఇంతటా మీరు తిరిగే మీరు తిరిగి వాడు చేస్తారు దాని నిక్షి ప్రయోగం బ్రాహ్మణ్ తిప్పుతున్న వాడై హృదయంలో ఉండి ఈ యంత్రములను అధిష్ఠించి ఉన్న జీవులను యంత్రమంటే దేహమే యంత్రము దీంట్లో ఆ జీవుల్ని పట్టుకుని అలాగే తిప్పుతున్నాడు మాయ మాయ అంటే అవిద్య కాబట్టి అవిద్యకే తిరుగుతున్నట్లు చేస్తున్నాడు అని ఉండేది అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఈ హృదయంలో ప్రవేశించి అక్కడ ఉంటూ జీవరూపమును దాల్చి విజ్ఞానమయ రూపేణ విజ్ఞానమైన అంటే జీవుడు ఇది కూడా గమనించదగ్గరే అంటే నేను ఇలాగా చాదంగా చెప్పి అలవాటు ఉంది నాకు మన జ్యోచుడు మొత్తానికి లక్షణం ఉంది ఏమంటే మనిషి తనను తాను ఏ విధంగా తెలుసుకోవాలి వేదాంతం అంటే అంతే కదా ఇంకా అతని గురించే ఉంది తనను తాను తెలుసుకునే ఆ దృష్టి అది వేదాంతం యొక్క మెయిన్ టాపిక్ ఇప్పుడు మీరున్నారు మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటున్నారు మీ గురించి మీకు ఒక కల్పన ఉంటుంది ఎలా ఉంది నేను పెద్దవాడిని అయిపోయాను రిటైర్ అయిపోయాను నా శరీరం శిథిలమైనది ఇంట్లో వాళ్ళు నా చెప్పిన మాట వినడం వీళ్ళందరూ మనకి అనుకూలంగా లేదు పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు ఎండలు గట్టిగా కాసుకున్నాయి తర్వాత మందు మాకు ఓసారి పనిచేస్తుంది ఓసారి పనిచేయట్లేదు ఇలా తెలుసుకున్నారనుకోండి అలా తెలుసుకునేందుకు అవకాశం ఉంది కదా ఎంతో గొప్ప నేనేమన్నా లేని చెప్పాను ఇలా తెలుసుకున్నారనుకోండి దాని అర్థం ఏంటంటే మీరు దేహాభిమానంలో గట్టిగా ఉన్నారు నాకు అరవై ఏళ్ళు వచ్చాయి కాబట్టి షష్టి పూర్తి చేసుకుంటాను నా కొడుకులని కోడళ్ళని అందరినీ దగ్గర పెట్టుకుంటాను వాళ్ళ పిల్లలతో కలిసి ఫోటో దిగుతాను అన్నారంటే అర్థమేంటి మీరు బాగా దేహాభిమాను అనమాట మీ గురించి మీకు ఉన్న కల్పన దేహము చుట్టూ తిరుగుతోంది అది మంచిది కాదు నేను చాలా కష్టపడాల్సి ఉంది ఎందుకో చెప్పంటారా నేను షష్ఠ చేసుకున్నప్పుడు ఫోటో దిగుతాను కదా ఇది గ్రూప్ ఫోటో ఈ గ్రూప్ ఫోటోలో ఫోటో అయిపోయిన వెంటనే మీ పక్కన అంత వరకు నిలబడ్డ మీ భార్య మీకు చెప్పిన మాట వినరావిడ మీరు ఉంటే గ్రూప్ ఫోటో చూసి సంతోషపడ్డవే తప్ప ఆమె మీ మాట వినరు ఏ కొడుకులు మీ మాట వినరు కోడళ్ళు గుర్రు గుర్రు చూసి వాళ్లే తప్ప ఫోటో ఫోటోలో నవ్వుతారంటే ఫోటో అయిపోయిన తర్వాత ఇంకా అలాగే మీరు గెస్ట్ చూస్తూ నవ్వుతూ కూర్చుంటారా ఏమి వాళ్ల దారిలో వాళ్ళు ఉంటారు మనవళ్ళు మనవరాళ్లు ఆ కష్టం మీద వాళ్ళని బతిమిలాడి ఆ ఫోటోలో నిలబెట్టారు లేదంటే వాళ్ళు వాళ్లకు ఉండే సెల్ ఫోన్లలో వాళ్ళకుండే ఆట వస్తుంటే బిజీగా వాళ్ళు ఉంటారు ఫోటో అయిపోయిందన్న వెంటనే వీళ్ళందరూ చల్లా చెదరైపోతారు వీడు ఒక్కడూ నిలబడి ఉంటాడు ఆ పట్టుబడి కొట్టుకుంటారు సంసార్లుంటే ఉంటారు నేను చెప్పేది అతిశయోక్తి అయితే బాగుందని నేను అనుకుంటా అది అతిశయోక్తి కాదు స్వభావోక్తి అని నాకు అనిపిస్తుంది ఉండడాన్ని ఉన్నట్టు చెప్తే దాన్ని స్వభావోక్తి అంటారు సాహిత్యంలో కొంచెం అతిశయం చేసి చెప్తే అతిశయోక్తి అంటారు ఇది అతిశయోక్తియా స్వభావోక్తి అంటే ఇటువటుగా ఉంటుంది ఒకసారి కొంత అతిశయం ఉండొచ్చు కొంత కవిత లక్షణం ఉంటుంది కదా సాహిత్యం చదువుకున్న వాడికి ఆ కవితాధోరణి వద్దా అంటే ఎక్కడ గుర్తుంది కాళిదాసాది మహాకవుల సాహిత్యం చదివిన తర్వాత ఆ వాసన ఉంటుంది స్వభావోక్తి కూడా ఉంటుంది అంటే మీరు దేహప్రధానంగా ఉంటున్నారు అన్నమాట మీ గురించి మీరు ముందు తెలుసుకోండి దేవుడి గురించి తర్వాత ఆలోచన ఇప్పుడు దేవుని గురించి వీళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు తిరుపతిలో దేవుడి గురించి మళ్ళీ కొట్లాడడం మొదలయ్యారు దేవుడి ఆభరణాలు ఎవడో కొట్టేశాడు దేవుడికి ఆభరణాలు ఏమిటో సది దేవుడి ఆభరణాలు నాకు అదే ఆశ్చర్యం ఆ చెట్టు దేవుడికి ఆభరణము ఆ పక్షి ఆభరణము ఆ సంధ్యారాగము ఈశ్వరునకు ఆభరణము నీలగ్రీవహాన్ని వర్ణించారు సంధ్యారాగము ఎర్రగా ఉండి మధ్యలో మేఘము నల్లగా ఉండే సూర్యుడు ఆభరణము చంద్రుడు ఆభరణము నక్షత్రముడు ఆభరణము దేవుడికి వీడు ఆభరణం చేయించి పెడతాడా వీడికి ఉన్న తాహతంతా వీడు దేవుడికి ఆభరణం పెట్టడమే ఆభరణాల గురించి దెబ్బలాడుకోవడం దేవుడికి నామం గురించి దెబ్బలాడుకోవడం అంటే మొదలయ్యి సో సో ది పాయింట్ ఈజ్ తన స్వరూపాన్ని వీడు ఈశ్వరుడిని అంచనా వేస్తాడు ఈశ్వరుడు ఇల్లాగా అలాగా నేను అన్నమాట కరెక్ట్ గా అన్వయిస్తున్నాడు ఈశ్వరుడు అంటే మేనత్త కొడుకు మేనమావ కొడుకు అన్నట్టు మాట మేనత్త కొడుకు అంటే తెలుస్తాడు కదా మేన బావ మేనమావ కొడుకు తెలుస్తూ ఉంటాడు బాగా తెలుస్తున్నాడు కొంచెం మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది మా బావ గురించి నాకు బాగా తెలుసు నాకు మంచి మిత్రుడు విష్ణువు కూడా అంతే మా బావ కొడును తెలుస్తాడు విష్ణువేమో కౌష్ణ మాణిక్యం మెళ్ళ వేసుకుని తిరుగుతుంది వీడి అంత బాగా తెలుసు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు నీ గురించి నువ్వు తెలుసుకోవడం చేత కాదు ఉట్టి గగనులైన స్వర్గాన్ని గేమించినట్లు వీడు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు నీ గురించి నువ్వు తెలుసుకో నీ గురించి నీ స్వరూపమేమి వేదాంతంలో మొట్టమొదటి స్టెప్ ఏమిటో తెలుసు ఫస్ట్ స్టెప్ే మొదటి రోజు పాఠమే విజ్ఞానమయ రూపే మీ స్వరూపము విజ్ఞానం మీరు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా మీరు తెలియకుండా ఉండగలరా చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వీడు మాట్లాడండి నేను తెలుసుకోను అని ప్రతిజ్ఞ చేసి వీడు తెలియకుండా ఉండండి నేను మాట్లాడి చూస్తాను మీరు చేయండి ప్రతిజ్ఞ మీరు ఎవరైనా నేనేం చెప్తున్నానో తెలుసుకోకుండా ఉండాలి అంటే ఒకళ్ళు లేచి నువ్వేం చెప్పినా నేను తెలుసుకోకుండా ఉంటాను నీ ప్రతిజ్ఞను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి ఇంటికి వాడు తెలుసుకున్నట్ట తెలుసుకోనట్లే ఇంకొక ఛాలెంజ్ రోడ్డు మీద బస్సు లారీ వెళ్తూ ఉంటాయి హార్న్స్ మోగుతూ ఉంటాయి తెలుసుకోకుండా ఉండండి చూస్తాను నేను మీ ప్రజ్ఞ మీరు తెలుసుకోకూడదు ఇక్కడ మామిడి సుగంధం వస్తుంది తెలుసుకోవద్దు మీరు తెలుసుకోవడానికి వీలు లేదు తెలుసుకుంటే మళ్ళీ జక్కదు ఉండండి చూస్తాం వాళ్ళు తెరిచి ఎదుర్కొండా ఉన్న వాళ్ళు తెలుసుకోకుండా మీరు ఉండండి చూస్తాం అంటే అర్థం ఏంటి తెలుసుకోకుండా మీరు ఉండలేదు కారణం ఏమిటంటే తెలుసు తెలుసుకోవడం మీ స్వరూపం మీరు ఉన్నారంటే తెలుసుకుంటూనే ఉన్నారు అదేమిటంటే నిద్రలో ఏం తెలియలేదు కదా ఏం తెలియలేదని తెలుస్తూ నేను పదమూడు నుంచి దగ్గర నుంచి ఐదు గంటల దాకా ఏమీ తెలియకుండా నిద్రపోయాను అని తెలుస్తూ ఉంటుంది నిద్ర లేచిన వెంటనే అమ్మ హాయిగా నిద్రపోయాను వర్షం పడినట్టుంది బయట మనకి తెలియనే లేదు వర్షం పడ్డట్టు అని మీరు ఆనందంగా చేస్తారు కాబట్టి తెలిసింది మీరు తెలుసుకోకుండా ఉండండి మీ ప్రత్యేక చూస్తాను తెలుసుకోకుండా ఉండాలి ఉండగలరా నిద్రలోనే ఉండలేను జాగ్రత్త వస్తులో ఎలా ఉండగలరు కాబట్టి మీ స్వరూపము తెలియక విజ్ఞానమయ్య ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఆ ఈశ్వరుడు ఆ విజ్ఞానమయుడుగా మీ హృదయంలో ఉన్నాడు అలా ఉన్నాడు ఇది ఏం చేస్తున్నాడు విజ్ఞానమయుడు ఏం చేస్తే అదే చేస్తాడు ఏం చేస్తున్నాడు శృణవతి వింటున్నాడు పశ్యతి చూస్తున్నాడు జిగ్రతి ఆగ్రా ఆస్వాదిస్తున్నాడు స్పర్శలు తెలుసుకుంటున్నాడు సంకల్పాలు చేస్తున్నాడు వికల్పాలు చేస్తున్నాడు విజ్ఞానమయుడు ఆ చేస్తున్నవన్నీ విజ్ఞానమయుడి రూపంగా ఈశ్వరుడే చేస్తున్నాడు మనం ఏమనుకుంటున్నాం విజ్ఞానముడు వేరు ఈశ్వరుడు వేరు అని అనుకుంటున్నాం ఇది ఎలా ఉందంటే ఈ ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించి తిప్పుతోంది గిరగిరగిలా తిప్పుతోంది స్పీడ్గా తిప్పుతోంది గాలి ముచ్చేట్లా తిప్పుతోంది ఎవరు తిప్పుతున్నారు పవర్ హౌస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ తిప్పుతోందా లేకపోతే ఫ్యాన్ లో ఉన్న వేరే ఎలక్ట్రిసిటీ తిప్పుతోందా అలా కాదండి పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ టెన్ థౌసండ్ మోల్డ్స్ ఉంటుంది ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ టూ హండ్రెడ్ మోల్డ్స్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ తిప్పే ఎలక్ట్రిసిటీ చిన్న ఎలక్ట్రిసిటీ టూ హండ్రెడ్ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ పెద్ద ఎలక్ట్రిసిటీ టెన్ థౌసండ్ మోల్డ్స్ ఇది అది అవుతుంది ఇది వేరు అది వేరు అన్నాడు ద్వైతు ద్వైతులు అలా మాట్లాడతారు కాబట్టి ఇంత అసందర్భంగా మాట్లాడతారంటే అల్ప అసందర్భంగా మాట్లాడతారు ఇంకా ఎక్కువ అసందర్భంగా మాట్లాడతారు ఈ దృష్టాంతం నేను ద్వైతుల దగ్గర చెప్పాను అనుకోండి వాళ్ళు నన్ను అసలు ముందు జీవుడు ఈశ్వరుడు మాట పక్కన పెట్టేవి అక్కడ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఒకటే అంటావరా మూర్ఖాన్ని నన్ను వాళ్ళు కొట్టు కొట్టినా కొంటారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భేదమే సత్యము ఆ ఎలక్ట్రిసిటీ వేరు ఎలక్ట్రిసిటీ దాని మీద వాడు అభివృద్ధి చేస్తారు ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం సిటీ నంతకీ ప్రకాశింపజేస్తుంది సిల్ ఎలక్ట్రిసిటీ ఇది కేవలం ఈ ఫ్యాన్ నే తిప్పు అని అభివృద్ధి చేస్తారు అది వేరు ఇది అదే కాదురా అదే ఇది అంటే వెళ్ళబడు మీరు అలా ఉండదండి ఈ ద్వైతులు వెంట పని మీరు ఈ ద్వైతులు వాళ్ళు నామం పెట్టుకుని మీకు నామం పెడతారు మం కాకపోతేనే అడ్డగొట్టేదైతేనేది వాడు ఓటు పెట్టుకుని మేము అది పెడతాం ఇది కన్వర్ట్స్ ఇది నాట్ ఎవరైతే నీకు విజ్ఞానాన్ని వాడు ప్రకాశాన్ని ఏమి ఇవ్వడం మిమ్మల్ని తన పక్షానికి తీసుకునే ప్రయత్నంలో ఉంటారు అసలు ఇదండి లో వాళ్ళు ఒక మూర్ఖత్వాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఇప్పుడు వాడు ఏమంటారు వాళ్ళు ఎలా చెప్తారంటే విగ్రహం అవసరమా అని ఎవడో కృష్ణ అడిగితే నాకు ఆశ్చర్యం ఎప్పటికీ విగ్రహం అవసరమా అని అడిగారు దేవునికి భక్తునికి మధ్యలో విగ్రహం అవసరమా అంటే ఆయన ఏమని చెప్పొచ్చు అవసరమైనయా నువ్వు ఒక్కసారిగా దేవుని యొక్క మహిమను తెలియలేవు విగ్రహం పెట్టుకుని దాంట్లో ఒక భావనని పెట్టి దాన్ని ఆరాధిస్తూ ఉంటే శుద్ధమై క్రమంగా నీకు అపరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది అని చెప్పొచ్చు కదా అలా చెప్పాలి అలా చెప్పడు ఎవరి చెప్తాడో ఎవరు చెప్పాడో తెలుసినా ఆయన దేవుడికి భక్తుడికి మధ్యలో విగ్రహం ఒక్కటే కాదు గురువు కూడా అవసరం అండ్ దెన్ ఆ గురువు ఎవరో తెలుసినా చెప్తాడు సో ఈ విధంగా ఎక్కడికక్కడ భేదాలని కల్పించుకుంటూ పోతారు ఎక్కడికక్కడ అడ్డుకత్తాలను వేసుకుంటూ పోతారు అదంతా తప్పు ఇక్కడ విజ్ఞానమయుడు జీవుడు అనగా విజ్ఞానమయుడు ఈ జీవుని రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు లేదండి ఈశ్వరుడు జీవుడి రూపాన్ని ఎప్పుడు పొందాడంటే విష్ణు రాముడు అయ్యాడంటే అర్థం ఏంటండి ఈశ్వరుడు జీవుడు అయ్యాడమే కదా లేకండి మీరు జాగ్రత్తగా విష్ణు రాముడు అయ్యాడంటే ఈశ్వరుడు జీవుడు అయ్యాడనే కదా రాముడు పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే జీవలక్షణం వచ్చేసింది కదా విష్ణువు కృష్ణుడు అయ్యాడంటే కూడా జీవుడు అయ్యాడనే అర్థం కృష్ణుడు మాత్రం ఎన్ని కష్టాలు మహాభారతంలో కృష్ణుడు చాలా కష్టాలు పడ్డాడు భాగవతం ఆ కృష్ణుడికి మహాభారత కృష్ణుడికి పోలిక లేదు భాగవతంలో పరీక్షత్తుకి భారతంలో పరీక్షకి పోలిక భారతంలో పరీక్షలు ఎలా ఉంటాడు నువ్వు ఏడు రోజుల్లో చచ్చిపోతా ఉంటే బావు కనీతావుంటే ఈ బావు నన్ను ఎలా కలుస్తుందో చూస్తాను అని ఆ రాజ్యంలో ఒంటెత్తు ఒంటి స్తంభం మేడ ఒకే స్తంభం మీద కట్టినా ఓ గది మేడో గది మొత్తం ఆయన అంతఃపురాన్ని వీలుంటే అక్కడికి బిఖ్యాన మార్చేసాడు ఆ ఒంటి స్తంభం మేడలోకి మకాన్ పెట్టేసాడు అక్కడ నివాసం ఉన్నాడు ఆ వంటి స్తంభం అందుతూ గోధులు తగ్గించేసి నీళ్లు భోజనం చేశాడు ఇంకా ఏ భావం రాకుండా ఆ నీళ్లు అందుతూ వంద మంది సైనికులు అలాగే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కాపలాడు ఆయన ఆ బయలు కూర్చున్నాడు అక్కడే వంటల రోజులు పెట్టుకుని ఆయన భోజనం చేస్తూ అక్కడే కళక్షాపం చేశాడు ఆయన బాగా ఈ మహాభారతంలో ఉన్న పరీక్ష చెప్తున్నా ఆయన అలా ఉన్నప్పుడు ఏడు రోజులు అయిపోయాడు ఏడు రోజులు అయిపోతే రోజు విద్వాంసులు వచ్చి ఆయన తోటి ప్రసంగం చేసి వెళుతూ ఉండేవారు ఆక్షేపం అవ్వాలి కదా ఆ విద్వాంసుల్ని సెక్యూరిటీ వాడు చెక్ చేసి ఆయన దగ్గర పాములు ఉండే అవకాశం పాములు ఎందుకున్నాయి అవకాశం ఏమి లేదని నిర్ధారించిన తర్వాత మౌలించేవారు ఏడో రోజు వచ్చింది ఓ విద్వాంసుడు వచ్చాడు ఆయన సంధ్యలో యాపిల్ బండ్ ఉన్నాయి ఈ సెక్యూరిటీ వాడు అంతా నఖాపర్యంతో చెక్ చేశాడు యాపిల్ బండ్ లోపల ఏముందో ఏమని చూస్తాడు సరే వెళ్ళాడు నేను వెళ్ళాడు వెళ్ళా కూడా కూర్చున్నాడు కూర్చుని ఆయన ఏదో ప్రసంగం చేస్తుంటే ఆ యాపిల్ కొండులోంచి ఆ పాము కనిచింది పోయాడు అది పరీక్షిత్తు కథ మహాభారతం పరీక్షిత్ మరి ఏమిటి సుఖ మహర్షి ఈ పరీక్ష ఈ పరీక్షత్తు భాగవత పరీక్షత్తు భారత పరీక్షత్తు కాదు జనానికి ఏమీ తెలీదు ఎందుకంటే ఈ కథలు ఎలా ప్రచారంలో ఉంటాయి ఈ పరీక్ష వేరు భారతానికి భాగవతానికి పోలిక లేదు అని చెప్పడం కోసం నేను మీద మాట చెప్తాను భారత కృష్ణుడు వేడు భాగవత నేను కృష్ణం రాస్తావని అనుకున్నానని చెప్పాను కదా వాళ్ళు ఏమన్న కాంట్రవర్సీస్ అనుకుని లేనిపోని సమస్య నాకు ఎందుకు లేదు ఊరుకున్నాను వేరు భాగవత వేరు భారతకృష్ణుడు రాసేది ఏమి యన కష్టపడ్డాడు భారత కృష్ణుడు ఎలా ఉంటాడో తెలుస్తున్నాండి తన జీవితానుభవాన్ని గీతలో చెప్పాడు గీత ఆయన జీవితానుభవం ఆయన ఏదో విజ్ఞానాన్ని ఇంకోటి స్వర్గ లోపల నుంచో వైకుంఠ లోపల నుంచో పట్టుకుంటూ తిరిగారు ఆయన జీవితానుభవాన్ని చెప్పాడు నువ్వు కష్ట సుఖాలు అవి అనుభవం అవి ప్రతిక్ష నేర్చుకో కొంచెం సహించడం అలవాటు చేసుకో అని చెప్పాడు ఆయన ఆయన జీవితం అంతా కష్టం సుఖం సహిస్తూనే పెట్టాడు ప్రాణుల్ని పుడుతూ ఉంటారు పోతూ ఉంటారు అది గురించి ఏడుస్తూ అని చెప్పాడు ఆయన కళ్ళ ముందు ఎంతో మంది పోయారు ఆయన ఏడవ లేదు ఆ రకంగా ప్రతి శ్లోకము ఆయన జీవితానుభవం నుంచొచ్చు భారతదృష్ణ జీవితానుభవాన్ని అంచేతనే మీకు భగవద్గీతలో రాసనీళ్ళలు ఇలాంటివేమీ ఉండవు మీరు డాన్స్ చేసుకో నామక్షేత్రం చేయండి ఇలాంటివేమి ఉండవు ఎందుకంటే ఇవి భారత కృష్ణునిలో మిమ్మీ లక్షణాలే కనుకడం కనుక ఈశ్వర సర్వభూతానా కాబట్టి విష్ణు కృష్ణుడయ్యాడు అవతార అంటే ఏమైందండి దేవుడు జీవుడయ్యాడనే కదండి రాముడు జీవుడు రాముడు అయ్యాడంటే జీవుడు అయ్యాడు కృష్ణుడయ్యాడన్నా జీవుడయ్యాడనే అర్థం కాబట్టి దేవుడే జీవుడవుతాడు ఆ ఎలక్ట్రిసిటీయే ఈ ఎలక్ట్రిసిటీ అవుతుంది భేదము కల్పితము భేదము యొక్క కల్పన ఎందుకు వచ్చింది ఉపాధిని బట్టి వచ్చింది అక్కడ ఉండే ఓల్టేజ్ ని బట్టి అది గొప్పదని ఈ ఓల్టేజ్ని బట్టి ఇది తక్కువని అనిపిస్తున్నారు కాబట్టి ఈ ఫ్యాన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్ ఏ విధంగా తిప్పాల్సిన అపేక్ష ఆ విధంగా తిప్పుతోందా లేదా కాబట్టి ఇది సమర్థమా కదా అక్కడ అది సమర్థం అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ఈషహ ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ఈషహ అవి బా ఇది చిన్నది చిన్నది ఏమిటి రా ఈ ఫ్యాన్కి ఇది చిన్నదా లేకపోతే సరిపడిందా ఈ చెప్పడం వచ్చింది ఏముగు దోమ ప్రాణశక్తి రెండింటిలో సమానముగా ఉన్నది అంటే సమాహ హ అనేది ఉండే రెండింటిలో ప్రాణశక్తి సమానముగా ఉంట సమానంగా ఉండడం ఏంటండి ఏనుగులో ఎక్కువను దోమలో తక్కువ లేదా లేదు ఏనుగులో ఏనుగంతా ఉన్నది దోమలో దోమంత ఉన్నది అంటే సమానంగానే ఉన్నట్టే కదా కాబట్టి ఈశ్వరుడు జీవరూపంగా ఉన్నాడు అయితే జీవుని ప్రవృత్తి గలడు అంటే సంకల్ప వికల్పములు ఎనుక చూపుట ఇత్యాది తెలుసుకు ఆ ప్రవృత్తి రూపంగా దీనిని చూసుకున్నాడు ఈ శ్లోకం వచ్చి నేను తక్కువ పంచదశలో శ్లోకమే ఏనే క్షతే శృణోతి ఇదం జిగ్రతి వ్యాకరోతి సుఖదుఃఖం తత్ప్రజ్ఞానముదీరితం అది శ్లోకం దేనితో చూస్తున్నాడో వింటున్నాడో ఆధ్యానిస్తున్నాడో వ్యాఖ్యానం చేస్తున్నాడో దేనివల్ల దేని చేత దానికి ప్రజ్ఞానం అని పేరు ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ కాబట్టి బ్రహ్మయే ప్రజ్ఞాన రూపంగా ఉండి జీవరూపాన్ని సంతరించుకుని ఆ జీవుడు చేసే క్రియలన్నింటినీ ఉన్నది దండి ఈ జీవుడు అనేక వికారములను పొందుతున్నాడు అంటే ఒకప్పుడు సుఖి ఇంకొకప్పుడు దుఃఖి జీవుడు అంటే అలాగే ఉంటాడు స్థిరంగా ఉండడు ఓ గంట దుఃఖం ఇంకో గంట సుఖం ఓ సంగతి గుర్తుకొస్తే సుఖం ఇంకో సంగతి గుర్తుకొస్తే దుఃఖం కూర వర్తించాలనుకోండి బాగుంది కూర కొనుసు దుఃఖం పెద్దవాళ్ళకు కొంచెం ప్రేమగా చేసి పెట్టాలని తెలియదా మీరు మీకు భోజనం పెట్టి ఛాన్స్ వచ్చింది రాకరాకం వచ్చింది అదేదో కొంచెం ప్రేమగా పెట్టద్దు అని వీడు అనుకుంటారు మనస్సుకి ఎంత దుఃఖం వచ్చింది అవతల వాళ్ళు ఏమనుకుంటారు వీడికి ఏం పెట్టినా ఇలాగే ఉంటాడు వీడని వాళ్ళు వీళ్ళ బతుకంత దుఃఖం తప్ప సుఖవుతుంది సంసారాలు ఉంటే అలాగే ఉంటుంది సో ఈ విధంగా జీవుడి రూపాన్ని పొంది సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు ఏమంటే రాముడు సుఖదు అనుభవించాడు కదా ఎవరంటారు ఈ రాముడు రాముడై సుఖ దుఃఖాలను అనుభవించింది ఎవరు దేవుడే దేవుడే రాముడై సుఖ దుఃఖాలను అనుభవించాడు రాముడు మాత్రమే కాదు దేవుడే యువై నేనై పశువై పక్షియ సకల ప్రాణరూపముగా సుఖ దుఃఖములను అనుభవించుకున్నది దేవుడే అయితే సుఖాన్ని అనుభవించాలన్నా శక్తి ఉండాలి దుఃఖాన్ని అనుభవించాలన్నా శక్తి ఉండాలి ముందే ఆ శివుడికి ఆ దేవుడికి ఆ శక్తి ఉండాలి విశ్వశక్తి తన శక్తితోటే వికారములను పొందుతూ ఉన్నాడు ఏమంటే మరి దేవుడు జీవుడిని ఇలా ఇలా తిప్పుతున్నాడు అన్నారు కదా తిప్పిట్లా సంసారంలో తిప్పిట్లా చేస్తున్నాడు అన్నారు కదా అంటే ఇప్పుడు పదివేల ఓట్ల ఎలక్ట్రిసిటీ దీనిలో ఉన్న ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ చక్రాన్ని తిప్పుతోంది అన్నట్టుగా ఆ దేవుడే ఈ ఉపాధి ఎందు జీవుడై ఈ జీవుడుగా ఉంది సుఖ దుఃఖాలను తాను అనుభవిస్తూ ఆ దేవుడు ఈ జీవుడిని తిప్పుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది అంతే అది ఇప్పడం అంతే ఈ శ్లోకాన్ని ఎలా చెప్పాడు చూడండి మీకు ద్వైతంలాగా వినబడే శ్లోకాన్ని అదే శ్లోకంగా చూస్తే ద్వైతంలా అనిపిస్తుంది కాదు ద్వైతం కాదు అని చెప్తున్నాడు తిప్పడం అంటే ఇదే తిప్పడం ఇప్పుడు నేనంటా చూడండి పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ గిరగిర తిప్పుతోంది అన్నారు అంటే మీకు ఎలా వినబడింది అది పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ దేవుడు ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ జీవుడు అన్నట్టు అలా అన్నారు నా అభిప్రాయం ఏమిటంటే ఉంటే తిప్పుతోంది అని అన్నప్పటికీ నా అభిప్రాయము పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీగా అదే తిరుగుతోంది అని నా అభిప్రాయం ఓకే ఏదో వ్యక్తించిన ఆరోపించి అది దీన్ని తిప్పుతోంది అని చెప్పడమే తప్ప అది దీన్ని తిప్పుతోంది అంటే అర్థం కండి అది ఇది అయి తిరుగుతోంది అదే బ్రాహ్మణము అంతకంటే వేరే బ్రాహ్మణమేమి లేదు ఉంటే ఈశ్వరుడు తిప్పుతున్నాడు అన్నారు కాబట్టి ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అని మీరు కల్పించవలసిన పని లేదు అది ఆ శ్లోకం ఈశా ఈశ్వరుడు స్వశక్త్య తన మాయాశక్తితే లేకపోతే స్వశక్త్యా తన శక్తి అయినా మాయయా విజ్ఞానమయ రూపేణ విజ్ఞానమయుడను జీవుని యొక్క రూపముతో ప్రవృత్తి స్వరూపతీవుని యొక్క ప్రవృత్తి వ్యాపారము యొక్క స్వరూపత స్వరూపము అబుట వలన విక్రీయతే వికారమును పొందుతున్నాడు అది నిశ్చయముగా బ్రాహ్మణం తిప్పుట ఈ తిప్పుట ఎక్కడి నుంచి కొట్టుకుంటాడు అంటే గీతలో నుంచి కొట్టుకుంటాడ గీతలో చెప్పిన తిప్పుట అయితే ఇది ఇక్కడ చెప్పడం గా లేదు తిరగడంలా ఉందంటే అదే అరగడ అయ్యే ఒకటి పెట్టాం కదా ఇప్పుడు మాయ లేదనుకోండి తిరగడ తిరగడమే ఉంటుంది చెప్పడం ఉండదు ఎందుకంటే భేదం కలిపిందంటే మాయ ఉండాలిగా నీకు తిప్పడం ఉందంటే భేదం కలగా భేదం కావాలంటే మాయను పెట్టుకోవాలి మాయ చేత భేదం కలిగి ఆ ఈశ్వరుడు జీవుని తీసుకున్నట్లుగా తెలు మాయా అసలు మాయతో ఏది అవుతుందో అది యథార్థంగా అవ్వదు అదే శ్లోకం ఈ శ్లోకము కొంచెం ఒక్క విషయాలు జటిలంగా ఉండే అన్వయం అంత స్థూరంగా అంటే స్పష్టంగా లేదు అయినా నేను మీకు జాగ్రత్తగా వ్యాఖ్యానం చేశాను అనుకుంటున్నాను ఇంగ్లీష్ లో ఆయన ఏమీ ఆయనే లేదు ఒక ఆయన రాశాడు ది మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ద లాక్సికల్ రివాల్వ్ బై హిజ్ మాయా Ramayana Sarvabhutani, an expression that is that the Lord by his power of Maya becomes involved in the intellect sheet. And it seems to change with the operations of the intellect. Intellect to marula and then marula. Correct. Nainjet in the correct and then correct. ఆయనే సుఖ దుఃఖాది కారమును పొందుతున్నట్టుగా అనిపిస్తారు ఆయనే ఇప్పుడు జీవుడు సంకల్పిస్తున్నాడు వాస్తవంగా జీవుడు రూపంగా సంకల్పిస్తున్నది ఈశ్వరుడే జీవుడు వీడు చెడు సంకల్పం చేసి చెడ్డ పని చేసిన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఈశ్వరుడే జీవుడు రూపంగా ఉండి చెడు సంకల్పం చేసి చెడ్డ పని చేసి అనుభవిస్తున్నాడు ఈశ్వరుడే మంచి సంకల్పం చేసి దీవుడై మంచి సంకల్పం చేసి మంచి కల్పన చేసి సుఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే సుఖాన్ని అనుభవించేవాడు దీవుడే దుఃఖాన్ని అనుభవించేవాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎన్నికల్లో ఎలా అంటే తన శక్తితో చేస్తున్నాడు మరి ఈశ్వరుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటే ఆయన సుఖదుఖములకు అతీతుడు ఎలా అవుతాడు అంటే యథార్థంగా అనుభవించడం లేదయా మాయచే అనుభవిస్తున్నాడు ఈ మాయక్క నిర్ణామంటే అనుభవిస్తున్నట్లు కనబడుతున్నాడు అది మాయ మాయచే అనుభవిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాడు అనుభవిస్తున్నట్లు కనబడుతున్నాడు